కీర్తన మూడు వందల తొంభై ఆరు జయ జయజయ ఇలా మా నేరములెంచకు అయ్యా బహుముఖముల నీ ప్రపంచము సహజ గుణంబుల చంచలము మహిమల నీవిడి మరి ఎగ విడువవు విహరణ జీవులు విడువగలరా పలు నటనల ఈ ప్రకృతిది తెలియగా కడు ఇంద్రియవశము అలసి నీవందే కాపురము అలినపు జీవులు మానగగలరా ఇరవుగ శ్రీవెంకటేశుడ నీ మాయా మరలుచ నీవే సమర్థుడవు శరణనుటకే నే శక్తుడను పరులెవ్వరైనాగలరా